పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ నీకే వందనాలు ప్రవ్వ తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు ప్రవ్వ ఈ గడిచిన కాలమంతా తండ్రిని కృపలు మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి పవ్వ అని కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలం అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే ఈయుగంలో కలుగునుగాక హలలియా తండ్రి ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్నిస్తూ తీస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభ అవును తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి వాక్యం ధారాన్ని త్వరం ధర మాట్లాడండి ప్రభ మా యొక్క ప్రతి ప్రార్థనాంశంకు మీరే ఘన విజయం ఎవరైతే ప్రీలి ఆరాధనలో పార్టిసిపేట్ చేయలేదో ప్రభ వాళ్ళందరూ త్వరపడి పార్టిసిపేట్ చేసేలాగా మీరే వాళ్ళని నడిపించండి వాళ్ళని కూడా ప్రభ మీ కృపలో భద్రపరుచుకోమని నేను ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే తోడుండి మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్యాత్ర సాగు చుండ ఈలోకయాత్రునీ సాగు చుండ ఒక్కసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినాను క్రిస్తేసు నాతోడనుడు అయినాను క్రిస్తేసు నాతోడనుడు ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఈ లోక యాత్రలోనే సాగుచుందీవిత యాత్ర ఎంతో కఠినము ఎంతో కఠినము గోరాంధకారుఫానులున్నవి గోరాంధకార తుఫానులున్నావి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఎన్నో ఉండు కాయువారెవరు రక్షించేదవరు కాయువారెవరు ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఈ లోక యాత్రలోనే సాగుచుండ నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా నీవే ఆశ్రయం క్రీస్త ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువాలేదనడు నీతో ఉన్నాను విడువాలేదనెడు నీ ప్రేమ మధురా స్వరము విన్నాను నీ ప్రేమ మధురా స్వరము విన్నాను ఈలోక యాత్రలోనే సాగుచుండ ఈ లోక యాత్రలోనే సాగుచుండ తోడై ఉండదవు అంతము వరకు తోడై అంతము వరకు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతాన బలమును నాకోసెదవు నూతాన బలమును నాకోసెదవు నే స్థిరముగనుండ అని కోరిక ఇదియే నే స్థిరముగను కోరిక ఇది ఏ ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఈలో ఒక యాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి ఏడుపు అయినానుక్రిస్తే సున తోడనుండు అయినాను క్రిస్తే సున తోడనుండు ఈ లోక యాత్రలోనే సాగుచుండ ఈ లోక యాత్రలోనే సాగుచుండపు చూచుచూ విశ్వాసము కాపాడుకొనుచు ఏసు వైపు చుచుచు విశ్వాసము కాపాడుకొనుచు వాడబారని కిరీటముకే వాంచతో పరుగే తెద వాడబారని परगेद परगेद परगेद पिपक को तहुमति कई ने पेद परगेद पिपक तहुमति कई प्रभु ये सुज्ञल मार्गम గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏస్తుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా पेलो पोको तागी ना तहुमती कई दैव भयम कलगी शरीर चलन विड़चि दैव भय कलगी शरीर चलन विड़चि अक्षय किरीट मुरके करके, तो परुगे तेदा, अक्षय किटर के आश तो परगेद परगतेद परगेद पिल को तहुमति कई दा, परगेद दा, ना बहुमति प्रभु ये सुनियाल मार्गम गुरी वे ने परगेद प्रभु ये सुनियाल मार्गम गुरी वे ने आत्मा आत्माभिषेक कल तो, आत्मा मल बार आत्माषेक आत्मलो अतिशय किटर के अलय करगेद अतिशय किटर के अल्लाक परगेदा परगेदा परगेदा पिपक तहुमति कई ने परगेद परगेदा पिपक तहुमति कई प्रभु ये सुनियाल मार्गमुलो, गुरी नेनु ने परगेद प्रभु ये सुज्ञल मार्गम गुरी वे ने परगतेदेश चूचु विश्वास का पड़को ये सुचू विश्वास का पड़को ड़ बारिकरीटे वाचतो परगेदा वाड़ कि वाचत परगेद परगतेद परगतेद पि तहुमिकेन परगतेद పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి కై ప్రభు ఏసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏసుని ఆజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా అల్లెలు నీ చేతిలో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడపూ నీ చేతిలో నన్ను పట్టుకో నీ నన్ను నడపూ శిల్పీ చేతిలో శీలను నేను అనుశనము నన్ను చేతుకో శిల్పి చేతిలో శిలను నేను అనుసనము నన్ను చేచ్చుకో గోరా పాపిని నేను తనది పాప బుధిలో పాడి ఉంటిని గోరా పాపిని నేను తనది పాప కంకరించము నీది ప్రేమతో లేవనెత్తము శుద్ధి చేయము కంకరించము నీ నీ భూమిలో రాజు వేసే నా ఉద్యంలో శాంతి క్రీసే కుమరించము నీదు ఆత్మతో జీవితాంతము నీ చేయను కుమరించము నీదు ఆత్మతో జీవితాత్మని సేవ చేసును నీ చేతిలో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్ప చేతిలో శీలను నేను అనుచనము నన్ను చేచ్చుకో శిల్పీ చేతిలో శను నేను anushana namo nanuchechiku amen brother ayajaya 45 yesa grantham 45 ah okay 7th batch sir hmm nenu వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యుహోవ అను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడనుభనాలు ప్రభా ప్రతిజ్ఞ పరిషుద్రమైన సర్వశక్తి మంతుల సర్మాధికారినికి వండనాలి ప్రభువ దేవా మా ఆత్మీయ నేతలు ఉండి ఇప్పండి వాక్యం ధ్యానిస్తున్నారా ప్రభా మరి మాధాల చేత మీరు మాట్లాడండి ప్రభా మా ఆత్మీయమనే వండి ప్రభువా దేవాయిచు ప్రభ మరి యొక్క వాక్యం ప్రభ మేము అది చదివింది ప్రభా మేము ప్రాక్టీస్ చేసి వారు ఇలాగా ఉండాలి తండ్రి అదే రీతిలో ప్రభా ఈ వాక్యం ప్రభా ప్రతి ఒక్క వరుస మాకు అర్థం చేయండి ప్రభు ఆత్మీయంగా తండ్రి నీకేస్తూ నీకే ఉండాలి తండ్రి దేవా ప్రతి ఒక్క సొంత తలంపులను గద్దించి కొట్టి వేసి ప్రభా ఏచా నా నోటిని స్పష్టపరిచి ప్రభా నా నోటిలో నీ యొక్క నోటి మాటలు పెట్టండి ప్రభా దేవా నేనైతే నీళ్ళ పడుతున్నాను నాలో ఉండి మీదే మాట్లాడండి ప్రభువా దేవా ఏచి ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపదాల్చేయమని ఏచి వస్తే నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆ ఇ ఐ ఫ్రమ్ లైట్ అండ్ క్రియేట్డ్ డార్క్నెస్ ఐ బ링 ప్రోగ్రెస్ అండ్ క్రియేట్డ్ క్లైమటీ ఇన్ ది లాట్ డు ఆల్ దిస్ థింగ్స్ ఆ ఇక్కడ ఏమనుందంటే నేను కాంతిని ఏర్పరుస్తున్నాను మరియు చీకటిని సృష్టిస్తాను దెన్ రెండు దేవుడే చేస్తాను అంటునారు అంటే వెలుగు ఆయన నుంచి వచ్చింది ఎవ్రీథింగ్ కానీ చీకటియే కానీ వెల్గే కానీ ప్రతి ఒక్కటి దేవుడు క్రియేట్ చేసింది అంటే చీకటి అంటే ఎలాంటి చీకటి అంటే ప్రకృతి విధంగా చూసుకుంటే మనం ఇప్పుడు డేస్ నైట్స్ ఇవన్నీ కాంటిన్యూ చేస్తూ ఉంటాం కదా అంటే ఇప్పుడు మనకు జెనసిక్స్ వన్ లో ఉంటుంది మనకి జెనసిక్స్ వన్ ఫోర్ లో ఏమన్నా ఉంటుంది అంటే ఆ జెనసిక్స్ వన్ ఫోర్ లా అండ్ సీ దట్ ద లైట్ వాజ్ గుడ్ గాడ్ సపరేటెడ్ ది లైట్ ఫ్రమ్ ది డార్క్నెస్ అంటే రెండు ఉంది వెలుగు ఉంది చీకటి ఉంది కానీ దేవుడు ఏం చేసి అంటే చీకటిని వెలుగుని సపరేట్ చేసింది అనమాట అంటే జెనసిక్స్ లో మనం చూసుకుంటే ఆ దేవుడే అంటే ఇక్కడ ఏమంటుండే నేనే వెలుగుని సూచిస్తున్నాను అని అంటున్నాను దేవుడే ఈ యొక్క వెలుగుని ఇచ్చినాడు మళ్ళా అంధకరము కలగజేయు వాడును సమాధాన కథ నేనే సో ఎవ్రీథింగ్ ఏది రావాలన్నా ఆయన ఆజ్ఞ ద్వారానే వస్తుంది ఆయన ఆజ్ఞ ఏది మనకు జరగదనమాట ఆ ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన నోటి మాట ద్వారానే ఇప్పుడు మనము యోహన్సు వాతలో చూసుకుంటే కూడా ఆ ఫస్ట్ వరల్డ్ లో మనం చూసుకుంటాము అది అందు వాక్యము ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండే కదా అంటే ఎవ్రీథింగ్ ఆయన నుంచే క్రియేట్ అయింది మనము లాస్ట్ టైం కూడా చూసుకున్నాం యోహన్స్ వత ఫస్ట్ చాప్టర్ లో మనం ఫిఫ్త్ వచనంలో చూసుకుంటే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించి చిన్నది చీకటి దాన్ని గ్రహింపకుండాను అంటే చూడండి ఆ వెలుగు దేవుడే ఇచ్చిండు ఆ వెలుగులో మరి ఏం చూస్తారంటే దేవుని నమ్మిన బిడలు కూడా వెలుగులోనే ఉన్నారు కానీ వాళ్ళు గుడ్డితనంగా ఉండిపోయినారనమాట ఆ గుడ్డితనంలో వాళ్ళు ఏం చూడలేకపోతున్నారు ఎందుకంటే రకరకాల బోధలు ఉన్నాయి ఆ ప్రతి ఒక్కరు దేవుని యొక్క చువాత ప్రకటిస్తున్నారు కానీ వాళ్ళు ఇంకా చీకటిలోనే ఉన్నారు అంధకారంలోనే ఇంకా ఉన్నారనమాట వాళ్ళు ఆ అంధకారం నుంచి వాళ్ళు బయటికి రావాలా అంటే అందుకే కదా దేవుడు ఇక్కడ ఆ జెనసిక్స్ వన్ ఫోర్ లో మనకు చూపిస్తుంది ఎట్లా అంటే ఆ దేవుడు వెలుగుని కమ్మమని పలకగా వెలుగు కలిగను ఆ వెలుగు మంచిది దేవుడు చూచెను దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను అంటే దేవునికి తెలుసు వెలుగు కోసము ఇంకా చీకటి కోసము రెండింటి కోసం దేవునికి తెలుసు ఎందుకంటే వెలుగు అన్నప్పుడు మరి దేవుడులో మనము ప్రతి ప్రవక్తన అంటే మన బిహేవియర్ ఎవ్రీథింగ్ ఉండాలంటే వెలిగింపబడియే ఉండాలా అంటే మనం నడిచే విధానము మన తలంపులు మన ఆలోచనలు మనం వెళ్ళడము రావడము ఇతరులతో మాట్లాడము ఏది చేసినా అది ఆయన నామని మయమపరిచే వారి లాగానే ఉండాలా కానీ అక్కడ అంధకారంలోనే ఉన్నాము అనంటే ఆ అంధకారం మనం బయటికి రావాలా ఇంకా మనము పాపమైన జీవితంలో ఉంటే వాటి నుంచి మనం బయటికి రావాలి ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలా అందుకే కదా ఆయన ఏమనుకున్నాడంటే యేసుప్రభు ఎవ్రీథింగ్ ఆయననే సృష్టించుడు ఎందుకంటే ఆయననే ఆ వెలుగుని ఇచ్చింది కాబట్టి ఆ వెలుగులో మనం వెళ్తున్నాము వెళ్ళినప్పుడు మనకి ఏం చేస్తా అంటే అంధకార శక్తులు కూడా మనకు అటాక్ చేస్తా ఉంటాయి అలాంటప్పుడు కూడా ఎన్ని అటాక్ చేసినా మనము తప్పిపోమనమాట ఎందుకంటే సర్పాలు తేళ్ళు మనకు ఎంతో శోధిస్తుంటాయి వాటి అంటే బలవంతం చేస్తా ఉంటాయి ఎంత బలవంతం చేసినా దేవుని యొక్క వెలుగు మనలో ఉంటాయి మన ప్రతి కరెక్ట్ గా ఉంటే మనము ఆ చీకటిలో ఆ అంధకారంలో అందుకే దేవుడు ఏం చేసిందంటే ఇక్కడ ఆ వెలుగుని ఇంకా చీకటిని దేవుడు ఏర్పరిచినమట ఆ వెలుగు సపరేట్ గా ఉండాలా చీకటి సపరేట్ గా ఉండాలా ఎందుకంటే చీకటి అయితే పాపము ఆ పాపం నుంచి మనం బయటికి రావాలి అంటే మనకు వెలుగు కావాలా ఆ వెలుగు ఎక్కడ ఉంది అంటే దేవుని దగ్గరనే ఉంది అందుకే యోహన్ స్వాతలో మనకు దేవుడు చెప్తున్నామట ఆ ప్రతి మాట ఆయన కలుగుతుంది కాబట్టి ఆ ఎవ్రీథింగ్ ఆయన నుంచే క్రియేట్ అయింది కాబట్టి మనం ఆయన వెలుగుని అనుసరించి నచ్చుకోవాలి అందుకే ఆయన అంటాడమాట మనకి ఆ నైన్త్ వచ్చినంలా నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చినది ప్రతి మనిషిని వెలిగించుచున్నది అంటే మనం దేవుని యొక్క వెలుగుని చూసుకుంటే ఆయనలో మనం నడవాలి అని అనుకున్నప్పుడు ఆ వెలుగుని మనం ప్రకటింపజేస్తాం దేవుని యొక్క వెలుగులోనే మనము రన్ అవుతాము మరి అంధకారము అంధకారము కలగజేయువాడును సమాధానం సమాధాన కర్త కీరుని కలగజేయువాడను నేనే చూడండి మనము తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలా లేకపోతే అది మనకు ఫీరుగా మారుతుంది ఎందుకంటే దేవుడు కూడా కొంచెం టైం ఇస్తాడు కదా మనము మార్పు చెందాలా ఆ ఎంతకాలం అనే ఇంకా పాపంలోనే ఉంటాము ఆ పాపం నుంచి మనం బయటికి రావాలి అనంటే ఆ వెలుగులోకి రావాలి అనంటే ఆయన మనకి ఏం అంటే ఒక వెయ్యి మనకు చూపిస్తున్నాడు ఒకవేళ వినకపోతే ఆయనే శత్రువులకు ఆప చెప్తాడు అందుకే ఆ కీరే కని ఎవ్రీథింగ్ అని ఆయన చిత్తం వల్లనే వస్తుంది ఆయన ఆజ్ఞ లేనిది ఒక తల వెంటక కూడా రాలేదు కదా అందుకే ఆయన ఆజ్ఞ వల్లనే ఆయన ఆజ్ఞా ఇస్తేనే మనకు శ్రమ ఆయన ఆజ్ఞ ఇస్తేనే మనకు సంతోషం ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఎవ్రీథింగ్ అందుకే ఐ ఫ్రమ్ లైట్ అండ్ క్రియేటెడ్ డార్క్నెస్ అని మరి నేనే క్రియేట్ చేసిన డార్క్నెస్ అంటే ప్రకృతి విధంగా దేవుడు క్రియేట్ చేసిండు కానీ అది ఆత్మీయంగా చూసుకుంటే మనము దేవుడు ఆత్మీయంగా కూడా మాట్లాడుతున్నాడు వెలుగును ఆయనే సృష్టించిడు అంధకారని ఆయనే చేసిండు ఎవ్రీథింగ్ కానీ ఏది చేసినా దేవుడు ఏం చేసినా అక్కడ సపరేట్ అనేది చేసిండు సపరైట్ కానీ దేవుడు వెలుగును ఒక దగ్గర పెట్టిండు చీకటిని ఒక దగ్గర పెట్టినాడు అందుకే మనము దేవుని యొక్క వెలుగును చూసేవాళ్ళము ఎందుకంటే ఆ సమాధానం కలిగి ఉండాలి అనంటే ఆ సమాధానం మనకు ఎక్కడి నుంచి రావాలా ఆ సమాధానం మనకు కలిగి ఉండాలి అంటే మనకి ఇందులోనే ఉంటది ఏషియా గ్రంథంలోనే ఉంటుంది ఆ ఏషయ ఫిఫ్టీ లో మనకు సెవెంత్ వచనంలో ఉంటది ఎందుకు అంధకరము లో నుంచి మనం బయటికి రావాలా సమాధానం కలగాల మరి ఏవో అని అన్నిటికీ ఆయనే కాబట్టి ఇక్కడ చూడండి సెవెంత్ వచనంలో ఏషయ్యా ఫిఫ్టీ టూ వర్స్ లో చూడండి సువార్త ప్రకటించు సమాధానము చాటించు సువార్త మానము ప్రకటించు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి చూడండి సుందరమైన మనసు కలిగిన వాడు ఏం చెప్పదు ఎవరు సుందరంగా లేరు కానీ ఆయన ఏర్పరచుకున్న ఒక గుంపు ఉంది ఆ సియోనులో మరి ఆ చిన్న గుంపు ఆ శేషమైన గుంపు ఆయన ఏర్పరచుకున్నది కాబట్టి వాళ్ళకు అనేది దేవుడు ఆయన ఇలాంటి మనసు ఆయన ఇలాంటి గుణగణాలు వారికి ఇచ్చినట ఎవరు చిన్న గుంపు వారికి అందుకే ఆయన ఏమిటంటే సువాత ప్రకటించి వారికి సమాధానము చాటించుచు అంటే ప్రతి సువాత మనం ప్రకటన చేస్తాము దేవుని యొక్క సువాత మనం చెప్పవుతాము కానీ ఏ ప్లేస్ లో ఎట్లా ఉందో మనకు తెలియదు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి మనం వెళ్తాము సువాత ప్రకటించడానికి కానీ ఆ ఇంట్లో ఎన్ని డిమెంట్స్ ఉన్నాయో ఎన్ని ఆ దృష్టిలో ఉన్నాయా ఇవి మనం గ్రైన్ చేయలేకపోతాము ఎందుకు అని అంటే ఆ కొన్ని కొన్నిసార్లు ప్రేస్ చేసుకొని వెళ్తాము కొన్ని చేయకుండా వెళ్తాము ఎందుకంటే నా లైఫ్ లో జరిగింది అట్లా నేను వెళ్ళిన ప్రయత్ చేసుకోకుండా వెళ్ళిన ఆదాంతగా వచ్చినాక అప్పుడు చేసినాక దేవుడు చూపించినాడు అయినా నేను అదే ముందే ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చి ఉంటే నాకు దేవుడు అక్కడికి రన్ చేపించేవాడు కాదనమాట అయితే అందుకే సువార్త ప్రకటించే వారు ఎట్లా ఉండాలంటే సమాధానము చాటించచ్చు సువార్త మానము ప్రకటించచ్చు రక్షణ సమాచారం అంటే చూడండి దేవుని యొక్క శువార్త ప్రకటించాలంటే ఫస్ట్ము సమాధానం తెలుసుకోవాలన్నమాట ఏ ఆత్మకి ఏ ఏ అవసరలో మనం చూసుకోవాలా ఈ ఆత్మ సమాధానం కలిగి ఉందా ఏదైనా బాధ వేదన దుఃఖాలతో పీడింపబడుతుందా ఇవి మనం చూసుకోవాలా ఎందుకంటే అది సమాధానము రావాలి అనంటే అది కూడా దేవుడే మనకి అందుకే అని నేనే కాంతిని ఏర్పరుస్తున్నాను మరియు చీకటిని సృష్టిస్తాను నేను శ్రేష్టమైనను తీసుకొస్తాను మరియు ఉత్పత్తిని సృష్టిస్తాను ఏహోవా నేనే ఇవన్నీ చేస్తాను అని అంటున్నాడు అంటే ఇవన్నీ దేవుడే చేస్తా సో ఎవ్రీథింగ్ మన గైడెన్స్ ఏం లేదు ఆయన ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారంగా మనం వెళ్తున్నాము ఎందుకంటే ఆయన ఇచ్చిన నాలెడ్జ్ అంత ఇంపార్టెంట్ మనం సొంతంగా వెళ్ళి చెప్పాలా అంటే కాదది అందుకే ఆయనని ఆయనని మన హృదయంలో ఉంటే ఆయన మనకు ప్రకటన చేయగలుగుతాడు అనమాట అంటే ఆయన మనలో ఉండి మాట్లాడతాడు అందుకే సువార్త ప్రకటించిన వారిలో ఇప్పుడు అంధకార స్థలములు ఉన్నాయి అక్కడ వెళ్ళి అది సమాధానం పడాలి అంటే దేవుని యొక్క నడిపింపు మనకు కావాలా దేవుని యొక్క ఆత్మ మనకి కావాలా మరి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే సువార్త మనం ప్రకటిస్తాము సమాధానము చాటిస్తాము మళ్ళీ సువార్త మనం ప్రకటిస్తా అంటే రక్షణకి నడిపిస్తుంటాం అనమాట ఎందుకంటే దేవునికి కావాల్సింది అదే ప్రతి ఒక్క ఆత్మ రక్షణకి రావాలా ఏ ఆత్మ నశించుకోవడం మనకి ఇష్టం లేదు అందుకే రక్షణ సమాచారం మనం చేయాలా ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలనే మనం సెలవియాలా మనం చెప్పాలా ఎందుకంటే రక్షణ మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఒక ఆత్మ పీడింపబడుతుంది ఒక దృష్టి నుంచి అంటే ఆ ఆత్మకి శాంతియే లేదు అందుకే దేవుడు చూస్తాం చూడు మనకు సైనా పట్టిన సైతాన్ని కదా మనం మార్క్స్ వార్తలో చదువుతుంటాం ఆ సైనా పట్టిన సైతాన్ని కదా అంటే ఆ వ్యక్తిని అవి ఎంత ఘోరంగా పీడింపజేస్తుంటే అంటే అంత బాధపడ ఇది అయితే కానీ ఆ వ్యక్తి సమాధానం ఎప్పుడు పడుతుందంటే దేవుడు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అదే చెప్తుంది సర్వోత్తడైనా ఆ ఏజ్ ప్రభుతో అది మాట్లాడుతుంది అంటే మెన్షన్ చేస్తున్న దుష్టుడై సర్వోన్నతుడైనా అని అంటే దుష్టికి కూడా తెలుసు ఎవ్రీథింగ్ అంటే దానికంటే ఆ దేవుడు ఏజ్ ప్రభి అని అది ఎట్లా తెలుసుకుంటుందో అట్లనే మనం కూడా తెలుసుకోవాలి నిజమైన దేవుడు యేజుప్రభి కాబట్టి ఆయన సత్య స్వరూపి కాబట్టి ఆయనే సమాధానము ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క సమాధానము మనకు రావాలా అనంటే దేవుని ఆత్మ నడిపింపు మనకు కావాలా ఆయన ఆత్మ అభిషేకం చేత మనము నడిపింపబడాలా ఆయన ఆత్మ అంత ఇంపార్టెంటే అందుకే ఆయన అంటే పరిశుద్ధాత్మ పొందుకోండి రక్షణలోకి రమ్మంటాడు ఆయన యేసుప్రభు ఆయన రక్షణలోకి వచ్చినప్పుడే మనకు తెలియజేస్తుంటాడు అందుకే ఆయన ఏర్పరచుకున్న శ్రీవుని గుంపుని అందుకే ఆయన దేవుడు ఏలుచున్నాడు అని చెప్పుచున్న వాని పాదంలో పర్వతంలో నుండి ఎంతో సుందరమై ఉన్నది మరి అంత ఇంపార్టెన్స్ దేవుడు అంటే అంత బ్యూటిఫుల్ థింగ్స్ అనేది ఉన్నది అక్కడ దేవుడు వాళ్ళని ఇంకా ఎదుగుదల చేస్తా అని ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవ కానీ వెళ్తున్నారు అనేక ప్రాంతంలోకి కానీ ఆ ప్రాంతంలో ఎన్నో చీకటి శక్తులు ఉన్నాయి ఆ చీకటి శక్తుల అన్నింటినీ తొలగింపబడితేనే ఆడ దేవుని యొక్క వెలుగు అనేది నిలవబడుతుంది అందుకే ఈ వాక్యం చెప్తుంది మనకి ఆయన వెలుగుని మనం చూపించాలా అందుకే దేవుడు చీకటిని ఇంకా వెలుగుని సపరేట్ చేశాను అనమాట ఈ చీకటి ఉన్నంత వరకు ఆ గుడ్డితనంలో ఉన్నంత వరకు ఆ ఏం చూడలేము అంటే దేవుని యొక్క వెలుగుని చూడలేము ఆ గుడ్డితనం మన నుంచి వెళ్ళిపోవాలా అది మన నుంచి వెళ్ళిపోతేనే దేవుని మనం చూడగలుగుతాము ఆయన వాక్యలు స్పష్టంగా చదవగలుగుతాము అందుకే ఆయన చెప్తున్నాడు సువార్త ప్రకటించే వారిలో సమాధానము పాటించు సువార్త మనం రక్షణ సమాచారము చూడండి ఒక ఆత్మకి సమాధానం రావాలా వాళ్ళనున్న ప్రతి ఒక్క దురాత్మ ఎళ్ళిపోవాలంటే నీకు ఆయన నుంచి రావాలా నువ్వు ఏదైతే సువాత ప్రకటిస్తున్నావో ఆ ఆత్మకి సమాధానం కలిగేలాగా నువ్వు ప్రకటించాలా ఆ ఆత్మకి సమాధానం రావాలా ఒక ఇంటికి వెళ్లి మనం సువాత ప్రకటిస్తాము ఆ ఇంట్లో సమాధానం కలగాల అనే దేవుడు చెప్తున్నారు ఎందుకంటే ఆయనకి కావాల్సింది అదే సమాధానం పడాలి ప్రతి ఒక్కరూ ఆ ఇంకొకటి ఏంటంటే రక్షణకి రావాలా మరి దేవుడు అలాంటి వాడు అందుకే దేవుడు ఏర్పరచుకున్న చిన్న గుంపు ఎక్కడ అడుగుపెట్టినా అదంతా ఆ దేవుని యొక్క వెలుగుని నడిపిస్తారు దేవుని యొక్క వెలుగుని చూపిస్తారు అంటుంది అందుకే సీవును ఆ ఆ పర్వతుల మీద ఎంతో సుందరమై ఉన్నవి అంటే దేవుడే కదా మరి దేవుడు ఇస్తేనే అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటుంటాడు కాబట్టి ఎందుకంటే దేవుడు ఎంతో మందిని వాడుకున్నారు పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తలని ఆ పోస్టులని చూడండి పెద్ద ప్రవక్తలందరూ దేవుని యొక్క పాత ఉన్న ప్రతి ఒక్క ప్రవచనాలు అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినారు ఆ కూడా అంతే ప్రభు పుట్టినాక ఆయన కోసం అంతా ప్రకటించి అన్న చేసినారు ఇప్పుడు మన టైంకి వచ్చింది ఇప్పుడు మనం కూడా అనేకులకు రక్షణలోకి నడిపించాలి అనంటే ఆ చీకటి నుంచి తొలగించాలా అంధకారం నుంచి బయటికి రావాలా అంతే వాళ్ళకి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింప అందుకే మనకు ఐజియస్ థర్టీ వన్ చాప్టర్ లో ఇరవై వచ్చా ఏమని ఉంటారంటే నీవు అనేక సంగతులను చూచుతున్నావు కానీ గ్రహించుకున్నావు అని నువ్వు చూస్తున్నావు ఇప్పుడు ఈ లోకంలో అందరు దేవుని యొక్క చువాత ప్రకటిస్తున్నారు అన్ని చూసిన పని గ్రహిస్తలేరు వాళ్ళంతా అంటే గుడ్డి వారి లాగా అయిపోయినారు నుంచి ట్వంటీ వరకు చదవటం మనకు అర్థమవుతుంది ఎందుకంటే అందులో ఉంటది దేవకుల కోసమే రాసి ఉంటది అందులో ఐజియా థర్టీ వన్ సిక్స్టీన్త్ వచ్చిన మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఎందుకు లోకం చీకటి అంటే దేవుడు ఎందుకు వాటిని సప్రైజ్ చేసిన ఆయననే వెలుగు ఒకసారి థర్టీ వన్ లో సిక్స్టీన్త్ వచ్చినము పదహారు అవును థర్టీ కాదు ఒక్క నిం బ్రదర్ థర్టీ వన్ అని రాసుకున్నాను నేను నేను తొందర తొందర ఏమంటారు పైన ఉంటే కదా రెఫరెన్స్ అవి నేను తప్పుగా రాసుకున్నా బ్రదర్ తొందర తొందరలో ఒక్క నిమిషం ఫార్టీ టూలో ఒక చూడం టూలో సిక్స్ అక్కడీన్ నుంచి చదవండి నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు యహోవ సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు చదవండి నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి ఎగ్గిరి గాని వినకున్నారు చూడండి మళ్ళీ ఇక్కడ దేవుడు ఏం చేస్తుందో ఆయన వెలుగుని సృష్టించినడు అంధకారం కూడా సృష్టించినాడు అన్ని చేసిన ఇవన్నీ ఎవరికి తెలుసు సేవకులకే తెలుసు ఎవరైతే బోధిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు మంచి చెడు ఎవ్రీథింగ్ కానీ ఆ లోకంలో చూసుకుంటే ఎన్నో రకరకాల బోధలు ఉన్నాయి అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు చిన్న గుంపుని శేషమైన గుంపుని అని కానీ ఆ సర్పాలకు ఆ తేలకు ఆ గొప్ప చెప్పాలి అంటే వాళ్ళంతా ఆ గుడ్డితనంలో అయిపోయినారు వాళ్ళు దేవుని యొక్క వెలుగుని చూసినారు దేవుని ఎవ్రీథింగ్ వాళ్ళు చూసినారు కానీ ఆ జనాలకంతా మోసం చేస్తున్నారు అంటే వాళ్ళు గుడ్డి వారు అయిపోయినారు వాళ్ళు చోటి వారైపోయినారు అందుకే ఆయన ఏర్పరచుకున్న కొంతమంది సేవకులు ఎవరైతే సింహను గుంపులో ఉన్నారో వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నారు వాళ్ళకు తప్ప దేవుడు అందుకే సేవకులకే తెలుసు మంచి చెడు ఎవ్రీథింగ్ ఎందుకంటే వాళ్ళు బైబుల్ ధ్యానిస్తారు కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది ప్రతి ఒక్కటి ఏదైతే థింగ్స్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చదువుతున్నారు పాపం ఆ గొప్ప నశించిపోతున్నారు ఆ గొప్ప జనకి మళ్ళీ తువాత ప్రకటించాల అందుకే ఆయన అంటున్నారు వాళ్ళంతా ఎట్లా మరి ఎవరు గుడ్డి వారు ఉన్నారు ఎవరు చోటి వారు ఉన్నారు మళ్ళీ ఎవరు ఎట్లా అదంతా ఆ వీళ్ళకే తెలుసు ప్రతి ఒక్క సంఘం వెలుగుని ప్రకటిస్తున్నారు గాని ఆ వెలుగులో చీకటి ఉందని ఎవరు గ్రహించలేకపోతున్నారు అందుకే దేవుడు యోహన్ తువాత తొమ్మిది వచనంలో అంటాడు ఆ నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషికి వెలిగించుటది అంటే ప్రతి ఒక్కరు వెలుగుతున్నారు కానీ ఎట్లా వెలుగుతున్నారు అంటే వాళ్ళు లోకరీతిగానే వెలుగుతున్నారు ఆత్మీయంగా ఎవరు వెలగలేకపోతున్నారు అందుకే ఆయన అంటున్నాడు అంటే చోటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అన్ని చూస్తున్నారు అన్ని చూసిన అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు చూడగలుగు గ్రహించలేకపోతున్నారు అన్నా అనేక సంగతులు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అన్నమాట దేవుడు వాళ్ళకు అన్ని చూపిస్తున్నాం వాళ్ళు సత్యం వాళ్ళు ప్రకటించాలి కానీ వాళ్ళు సత్యం ప్రకటించకుండా లోకదిద్ధిగానే ప్రకటింపజేస్తున్నారు అన్నమాట అంటే నిజమైన దేవుని యొక్క నిజమైన వెలుగు వాళ్ళు చూపించలేకపోతున్నారు అందుకే దేవుడు ఏం చేసిన అంటే వాటిని సపరేట్ చేసిన అనమాట ఆ చీకటిని వెలుగుని మరి మనం వ్యూహన్ సువార్తల వన్ లోనే చూసుకుంటున్నాము ఆయనే లోకంలో ఉండెను లోకం ఆయనని మూలంగా కానీ లోకం తెలుసుకోలేకపోతుంది సువాత ప్రకటిస్తున్నారు ఎవ్రీథింగ్ చేస్తున్నారు కానీ దేవుని సత్యని వాళ్ళు చూడలేకపోతున్నారు ఆ జనానికి దేవుని యొక్క సత్యం కోసం చెప్పలేకపోతున్నారు వాళ్ళు చెప్తున్నారు వాక్యం చెప్తున్నారు దేవుని యొక్క వెలుగు కోసం వాళ్ళు ప్రకటిస్తున్నారు కానీ ఆ వెలుగుని ఎట్లా అంటే ఆ వెలుగు ఉంది కానీ చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించకుండానే ఉంది అంటే దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది దేవుని యొక్క వాక్యం చెబుతున్నారు సువాత ప్రకటిస్తున్నారు ఎవ్రీథింగ్ చేస్తున్నారు కానీ అందులో దేవుని యొక్క సత్యం వాళ్ళు ప్రకటింపజేయలేకపోతున్నారు అంటే చెప్పింది ప్రతి ఒకటి వాళ్ళు లోకరీతిగానే చెప్తున్నారు ఆత్మీయంగా చెప్పి ఉంటే ఆ జనాలు ఆడ కాదు వాళ్ళందరూ వెళ్ళి శ్వాత ప్రకటించే కానీ ఆ లోకం ఎట్లయిపోయిందంటే గుడ్డితనం అయిపోయింది అంటే గుడ్డితనంలో నివస అంటే ఇంకా మొత్తం వాటికే ఇదైపోయినారు అందుకే దేవుడు ఏం చేస్తుందంటే ఒక చిన్న గుంపును ఏర్పరచుకున్నాడు ఆ ఆయనకున్న మనసత్వము వాళ్ళకి ఆయన సత్యని ప్రకటింప చేయడానికి పంపిస్తున్నాడనమాట ఒక నిమిషం బాగా ఇక్కడ చూడండి ఈ వ్యవహాను ఒకటి ఇరవైలో చూసుకుంటే దేవుత సేవకుల కోసమే మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క సేవకులు లోకంలో ఎట్లా ఉన్నారు యోహన్ ఒకటి ఇరవై చదివితే మనకు అర్థం మీకు అని ఏర్పడు అతడు ఇరుగన ఒప్పుకోనను క్రీస్తును కానని ఒప్పుకోనను యోహన్ సువార్త కదక్క యోహన్ సువార్త ఒకట్లో టువెల్త్ వచ్చిన బ్రదర్ అంటే దేవుడు ఏర్పడి తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారము అనుగ్రహించను చూడండి ఎవరైతే ఆయనకు ప్రిఫరెన్స్ ఇస్తారో నిజమైన దేవుడు ఈయనని ఆయనని మమ్మల్ని నడిపించడో ఇంకా ఆయన మీదనే మనం ఆధారపడిన వారం ఉంటే ఆయన పిల్లలమ్మ అవుతాం అనమాట అన్నిటి మీద ఆయన మనకు అధికారం ఇస్తాడు ఎందుకంటే తన తండ్రి ఇప్పుడు మన తండ్రి ఫర్ ఎగ్జాంపుల్ లోకరీతిగా మన మనకు దేవుడు ఏమి ఇచ్చి మన మన ఫ్యామిలీ అనేది ఇచ్చిన దేవుడు నార్మల్ గా లోకంలో చూసుకుంటే మనకు ఫ్యామిలీ ఉంది ఆ మన మమ్మీయే ఉంది మన డాడీయే ఉన్నాడు మమ్మీ అడిగింది ప్రతి ఒక్కటి సార్ డాడీ అడిగితే కూడా ప్రతి ఒక్కటి సడు అట్లా అన్నిటి మీద వాళ్ళు అధికారం ఇచ్చేస్తారు ఇంకా నీ ఇష్టం నువ్వేమని చేసుకో మంచి చదివిన అనుకోవ ఇంత మంచి చదివినా కానీ నువ్వు ఏది అడిగినా నేను అది అంటే అది వాళ్ళ అంటే ఆ అధికారం అనేది వాళ్ళకి ఇస్తున్నారన్నమాట పిల్లలకి అట్లనే దేవుణ్ణి కూడా మనం అడిగినప్పుడు మనం దేవుని మీదనే ఆధారపడినప్పుడు ఆ ఏజ్ ప్రభే మన తండ్రి అని మనం అనుకున్నప్పుడు డబ్త వెళ్ళిపోయినప్పుడు ఆయన అన్నిటి మీద మనకి అధికారం ఇస్తాడు అన్నమాట విశ్వాసం కలిగి ఆయన పట్లనే మనం ఉంటున్నాం కాబట్టి అన్నిటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా వెలుగు ఇచ్చే వారి లాగానే ఉండగలుగుతాము దేవుని యొక్క చీకటిని దూరం చేసే వారిలాగా ఉంటాం అనమాట అందుకే దేవుడు రెండింటిని ఆయననే పెట్టిండు ఆ ఎందుకు రెండింటినీ పెట్టిందంటే వెలుగుని అనుసరించి నడుచుకున్న వారికి దేవుడు వెలుగులోకే నడిపిస్తున్నాడు కానీ ఆ వెలుగుని చూసుకుంటా కూడా ఇంకా చీకటిలోనే పోతే శత్రులకు అప్పజెప్తున్నాడు అనమాట దేవుడు అందుకే ఆ శత్రులకు అపజెప్పకుండా జాగ్రత్త అంటే ఆయన వెలుగుని అనుసరించి నడుచుకోవాల అందుకే ఐ ఫ్రమ్ లైట్ అండ్ క్రియేటెడ్ డార్క్నెస్ ఐ బ్రింగ్ ప్రొఫెసర్ అండ్ క్రియేటర్ ఇంకా క్రియేటెడ్ ఉత్పత్తి చేసుకోమంటున్నాడు ఆయన ఎవ్రీథింగ్ లో అందుకే ఎవరు ఏమంటారు డెవలప్మెంట్ చేసుకుంటారో కంప్లీట్నెస్ అనేది ఎవరైతే చేసుకోగలుగుతారో అలాంటి వారికి దేవుడు అన్ని స్థానం మనం ఇంకా ఎక్కువ ఆశపడితే ఇంకా ఎక్కువ ఇస్తాను ఆయన వెలుగుని అని ఆ ఎన్నో మర్మాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆయన మనకి ఇస్తాను అంటున్నాడు ఎందుకంటే మనం ఆయన బిడ్డలం అయి ఉన్నాం కాబట్టి దేవుని పిల్లల ఆయన అధికారం అనుగ్రహించను మరి ఆయన పిల్లలము మనం కావాలి అంటే ఆ అధికారము మనకిస్తాను అంటున్నాడు సో అందుకే దేవుడు ఆదము అవ్వ కూడా సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పండుదిని ఆ మొత్తం పోగొట్టు చేసుకురమాట అంటే చూడండి దేవుడు ఎంతో ప్రేమతోటి వాళ్ళిద్దరిని సృష్టించినోడు వాళ్ళతో మాట్లాడినారు సంభాషించిన ఎవ్రీథింగ్ చేసినప్పుడు వాళ్ళతోటి కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ పండు తిన్నాక దేవుని వాళ్ళు చూడలేకపోయినారు ఆత్మీయమైన కళ్ళు వాళ్ళకి ముయబడిపోయినాయి అంటే దేవుడు వాళ్ళకి అన్నిటి మీద అధికారం ఇచ్చినాక కూడా ఆ సర్పములు తెలుగులో పడిపోయి వాళ్ళు ఆ పండు తినేసి పాపంను మొత్తం ఇది చేసేసేది మనకు ఆల్రెడీ అంత తెలుసు అందుకే దేవుడు అక్కడ చీకటిని వెలుగుని సప్రైజ్ చేసేసానమాట ముందే అంటే ఆల్మోస్ట్ ముందే దేవునికి తెలుసు సృష్టి ఎవ్రీథింగ్ ఆయనకు తెలుసు తెలుసు కాబట్టి ఆయన ముందు నుంచే చీకటిని ఇంకా వెలుగుని సప్రైజ్ చేసేసానమాట ఎందుకంటే వెలుగు మంచిగానే ఉంది కానీ మళ్ళీ చీకటి ఎందుకు అనేస్తే దేవుడు వాటిని సప్రైజ్ చేసేసాడు అందుకే దేవుడు ఇట్లా మాట్లాడతాడు అంటే దేవుని యొక్క సువార్త కూడా అంతే దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తుంటారు కొంతమంది కొంతమంది దేవుని యొక్క సువాత ప్రకటిస్తారు గాని అందులో చీకటి ఉంటది గాని దాన్ని ఎవరు గ్రహించ గ్రహించలేకపోతున్నారు అనమాట అందుకే కదా లోకంలో ఎంతో మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరు స్టేజ్ మీద వెళ్ళి సువాత ప్రకటిస్తుంటారు మంచిగా యధావిధిగా వింటుంటారు వెళ్ళిపోతుంటారు కానీ అక్కడ ఎవ్వరు లోతుగా చూడలేకపోతున్నారు అందుకే ఆ జనం మీద దేవునికి ఆ ఆయన యొక్క ఉగ్రత ఉంది మళ్ళీ ఆయన యొక్క ప్రేమ ఉంది ఆ ప్రేమతో శిక్షతోటి వాళ్ళు నందని దేవుడు రక్షించుకుంటున్నాడు ఆ ఆత్మను నశించుకోవద్దనేసి దేవుడు వాళ్ళని నడిపించుకుంటున్నారనమాట అట్లా ఆయన ఉగ్రత చేత ఆయన ఇచ్చిన శిక్ష ద్వారా ఆ ఆత్మలు రక్షింపబడతాయని అందుకే దేవుడి చిన్న వాక్యం ఒక్కడిగా ప్రార్థిద్దాను పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ఐనికి వందనాలు ప్రభ తండ్రినికి స్థుతులు స్తోత్రములు ప్రభ తండ్రి ఈ దినం మీరు వాక్యం దారా మీరు మాట్లాడినారు ప్రభ నాయన వెలుగును కలుగు చేసినది మీరే అని చెప్పినారు చీకటి కలుగు చేసింది సమాధానమునైనా కీడు ప్రతిదీ మీరే కలుగు చేస్తామని చెప్పినావు ప్రభ కాబట్టి ప్రభ యహో నేనే ప్రభా ఇది కలుగు చేసేవాడిని అని చూపించినావు తండ్రి కాబట్టి ప్రభ మా జీవితం ప్రభా నాయన ఏదైనా ప్రభా నీ నుంచే రావాలా ప్రభ నీ ఆజ్ఞలేంది మా జీవితంలో తల వెంటుగా కూడా రాలేదు ప్రభ కాబట్టి ప్రభా నాయనా తండ్రి నీ వెలుగు మేము అనేకుల జీవితాల్లో వెలుగులాగా మే మార్చాలా ప్రభ కాబట్టి సువార్త ప్రకటించచ్చు సమాధానాన్ని చాటించు నాయన నువ్వు వాక్యాని ప్రకటించమన్నావు ప్రభ అనేకులని రక్షణ మార్గంలోకి నడిపించమన్నావు సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైనవి అన్నావు ప్రభ కాబట్టి నాయన మీరే ప్రభ ఆ మహా తేజస్సు ప్రభ ఆ మహా తేజస్సు ప్రభ ఆ మేము ధరిస్తే మాలో కూడా వెలుగు మయమైపోయినాయన అనేకులకి వెలుగులాగా ఉంటుంది ప్రభ కాబట్టి ప్రభా వాక్యం ద్వారా ఈ దినం మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి కాబట్టి విన్న వాక్యం మా హృదయంలో నాటబడి అది ఫలించాలా ప్రభ కాబట్టి తండ్రి నీకెంతో వందనాలు ప్రభా కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు చూపించినావు ప్రభా కాబట్టి నాయన మా పాపాల విషయంలో తండ్రి ఇంకా మేము రక్తం కారునంతగా ప్రభా పోరాడలేదు ప్రభా కాబట్టి ప్రభా నువ్వు శిక్షించినప్పుడు నువ్వు గద్దించినప్పుడు మేము విసుకొండా ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకోవాలా ప్రభా మా జీవితాలను మేము సరిచేసుకోవాలా నీ నీ ఎందు నడుచుకొని నీ అడుగు జాడలు ఎందు మేము నడుచుకోవాలా ప్రభా కాబట్టి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే బిడ్డల్ని శిక్షిస్తున్నారు ప్రభా కానీ నాయన తల్లి గర్భంలో సృష్టించక మునిపే నువ్వు మమ్మల్ని చేసి ఉన్నావు ప్రభా ముదిమి వచ్చి వరకు ఎత్తుకునే దేవుడో మీరే ప్రభ మమ్మల్ందరినీ చంక నడిపించే దేవుడో ప్రభ కాబట్టి ఈ లోకంలో రాకముందే మేము నీ బిడ్డలం ప్రభ కాబట్టి మీరు శిక్షిస్తున్నారు ప్రభ ఎందుకంటే మమ్మల్ని మా జీవితాలను ప్రభ తండ్రి సరి చేస్తున్నారు కాబట్టి మేము విసుగకుండా ప్రభ మా జీవితాలన్నీ నీకు సరి చేసుకోవాలా కాబట్టి ప్రభ నువ్వు నాయన చూపించిన సమస్తం మీద అధికారం మాకు అనుగ్రహిస్తానన్నావు ప్రభ దానిని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు ప్రభ కాబట్టి ప్రభ మీరే మాకు తోడుండండి ప్రతి విషయంలో ప్రభ దేని విషయంలో చింతపడకుండా ప్రతిదీ ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా నువ్వు తెలియజేయమన్నావు కబట్టి ప్రతిదీ నాయన తండ్రి నీ మీదనే ఆధారపడి నిన్నే ఆశ్రయం చేసుకొని ప్రభ నీ అందే నమ్మకం పెట్టి నీ అందే విశ్వాసం పెట్టి నీ అందే నిరీక్షణ కలిగి సంతోషిస్తూ ప్రభ ప్రార్థనలందే మేము కలిగి ఎడతెగక ప్రార్థన చేసి ప్రతిదీ ఈ లోకంలో నా తండ్రిని చిత్త మేము నెరవేర్చే మీరే మమ్మల్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రభ చంద్రశేఖర అన్న అలాగే ప్రభ రవి బ్రదర్ ఉన్న స్మృష్ బ్రదర్ ప్రభ వాళ్ళందరూ ఆ ట్రైబల్ ప్రాంతంలో ప్రభా నీ సువార్థ పరిచర్య నిమిత్తం వెళ్తున్నారు ప్రభ కాబట్టి మీరు ఈ రోజు వాక్యం మాట్ మాట్లాడినారు ప్రభ సువార్తను ప్రకటించు సమాధాన్ని చాటించు రక్షణ సువార్త ప్రకటించమన్నా ప్రభ నీ బిడ్డలు ఎవరైతే సువార్త ప్రకటించే పాదాలన్నీ సుందరం అన్నా కాబట్టి ప్రభ నాయన బ్రదర్ వాళ్ళందరూ ఎక్కడ వెళితే ప్రభ వాళ్ళ పాదాలు ఎక్కడ పెడితే ప్రభ అక్కడ చీకటి శక్తులన్నీ ఓడిపోవాలా ప్రతిదీ వెలుగుమయంగా అవ్వాలా ప్రభ ప్రతి చోట ప్రతి మనుషుల్లో ఉన్న దుష్టశక్తులన్నీ పోయి వాటి నుంచి వాళ్ళకి సమాధానం దొరకాలా ప్రభ వాళ్ళ జీవితాలన్నీ ప్రభ ఈ యొక్క రక్షణ సువార్త విని వాళ్ళు స్వీకరించి ప్రభ ఆ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాలా ప్రభ ఆయన ప్రతి ఒక్కరూ వాళ్ళు పాపాలు ఒప్పుకొని నాయన తండ్రి నీ ఎందు నమ్మిక ఉంచి రక్షణ పొందేలాగా ప్రభ వాళ్ళ హృదయాలను ప్రభ మీరు మాట్లాడండి ప్రభ మీరు మాట్లాడితేనే ప్రభ ఏ హృదయమైనా కదిలింపబడుతుంది ప్రభ కాబట్టి ప్రభ ఆ కోనేరు దగ్గర ఒక దూత వచ్చి ఎప్పుడైతే ఆ దూత ఆ కదిలిస్తే మొట్టమొదట ఎవరైతే దూకి ఆ నీళ్ళలో ఉంటారో వాళ్ళకి స్వస్థత చెప్పినావు ప్రభ కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ నీ బిడ్డల్లాగా దూతల్లాగానే పెట్టినావు ప్రభా కాబట్టి మేము ప్రకటించినప్పుడు ఎవరైతే కదిలింపబడతారో ఎవరైతే వాళ్ళ జీవితాలు సరి వాళ్ళకి రక్షణ అన్నట్టు ప్రభ కాబట్టి ప్రభా తండ్రి బ్రదర్ వాళ్ళు అక్కడ సువార్త ప్రకటిస్తే అనేకులు నాయనా తండ్రి నీ వాక్యానికి ఆకర్షింపబోయి ప్రభ వాళ్ళ జీవితాలన్నీ సరిచేసుకొని పాపాలు ఒప్పుకొని రక్షణ మార్గంలోకి వచ్చేలాగా ప్రభ అక్కడ వాళ్ళు వెళ్ళే ప్రతి చోట ప్రభ విశేషంగా సేవ జరగాల ప్రతిదీ నీ మహిమకరంగా జరగాల అక్కడున్న ప్రతిదీ ప్రభ మీ ఆధీనంలో తీసుకోండి ప్రభ ప్రతి చోట ప్రభ వాళ్ళు వెళ్ళే రాకపోకలే ఎందున కారు మార్గంలో కానీ ప్రతి చోట అరణ్యంలో అంతా మీరే తోడుండండి ప్రభ అక్కడున్న ప్రభ విషసర్పాల నుంచి ప్రతిదీ ప్రభ ఆయన మీరే కాపాడండి మీరు ఎక్కల కింద భద్రపరచుకోండి వాళ్ళందరి చుట్టూ మీ కంచె మీ కాపుదల మీకు అగ్ని పెట్టండి మంచి ఆహారము అక్కడ ఉండడానికి మంచి వసతులు ప్రభా అన్ని వాళ్ళకి సౌకర్యాలన్నీ మీరే అనుగ్రహించండి ప్రభ అలాగే ప్రభా వాళ్ళ కుటుంబాల దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభా మీరే కంచె మీరే అగ్ని పెట్టండి మీరే వాళ్ళకి తోడుండి ప్రభా బ్రదర్ వాళ్ళు వెళ్ళి సంతోషంతో తిరిగి ఆ పనులు తీసుకొని వచ్చేలాగా అనేకులు ఆ వాక్యాలు విని ఆకర్షింపబడి జీవితాలు సరి అక్కడ సేవా పరిచర్ అంతటిని ప్రభ మీ నామానికి మీకు మహిమకరంగా దీవించి ఆశ్రవదించి వాళ్ళని క్షేమంగా ప్రభ తిరిగి గృహాలకి నడిపించమని వాళ్ళు వెళ్ళే ప్రతి విషయంలో మీరే తోడుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే వాక్యం చెప్పిన దీపా సిస్టర్ని కూడా మీరు దీవించి ఆశ్రవదించి ఇంకా వాక్యంలో బలపరిచి ప్రభా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు సిస్టర్కి బయలుపరిచి మీ పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు అనుగ్రహించి ప్రభా తండ్రి మీకు వరకు గొప్పగా వెలిగింపబడేలాగా మీరే దీవించి ఆశ్రవదించమని ఈ ఆరాధనలో మా అందరికి మీరే నైనా తోడైండి మా ప్రతి అవసరంలో మీరే మాకు సహాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె పరశుద్ధర బు దేవాసయ్య మీకు స్థుతుల స్తోత్రాలైనా సర్వోన్నతుడుగు తండ్రి మీకు వనాలనైనా యువదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి మధ్యాహ్న కాలంలోనైనా మీ యొక్క సన్నిధిలో మోళ్ళందరినీ ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వందనాలు బ్రవా ముఖ్యంగా తండ్రి మా హృదయాన్ని పరిశీలించి మనం ప్రార్థిస్తున్నాం ఇంకేమైనా ఆయాస్కరం ఉంటారు చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టి మీరు కనికరం పొందాలా కానీ మీ యొక్క జీవించాలి మీ కృపలు లేకుండా ఒక్క క్షణం ఉండలేము ప్రొటెక్షన్ తండ్రి ఒక్కసారి మీ కృప లేకుంటే మేము నశించిపోతాం ప్రోప కనికరించి మనం ప్రార్థిస్తున్నాం అందరినీ తన మీ కృపను నడిపించాలని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా అదే నిమిత్తమై మేము బయలుదేరుతుండగా మీ దూతను కాపురా పో ప్రతి మార్గం సరళం చేయండి చేయి విజయం అందించి అనికుల్ మీ చింతకు వచ్చేలాగానే మిమ్మల్ని స్వీకరించేలాగా మీ యొక్క సమాధానం బల హృదయంలో పొందుకోవడం సహాయపడండి తండ్రి ఆటగా పరిచే ప్రతి చీకటి దురాత్మ శక్తులను నేర్చున్నాను గద్దించండి ప్రభావ అయి పారిపోవాల్సిందే మేము ఇక్కడ అడుగు పెడతా అడుగు మాకు అనుగ్రహించండి ఆ స్థలాలు మాకు అనుగ్రహించండి ఆ ప్రాంతాల్లో తండ్రి మీ యొక్క నామాన్ని స్థిరపరచాలా మేము మీ మాదం నిలబెట్టుకోండి ప్రభా న దాని ప్రకారంగా జీవించాలా మీరు మాట్లాడుతున్న మాటలను మేము గ్రహించాలా వాటి ప్రకారంగా జీవించాలా అటువంటి జీవన విధానం మాకు అందరికీ అనుగరించి బ్రదర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రించి వారి కుటుంబాలను ఆశ్రించి మీరు ఆక్రవర్షత పరుచుకోమని యేసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి పరిషుద్ర ప్రేమాల దేవా కృపణ తండ్రి దేవాన్ని బంధనాలు కృతజ్ఞత వారి శుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభా మరి వాక్యం చేత ప్రభా మరుద్దరి చేత మాట్లాడేందుకు నీకు వందనాలు ప్రభా మరి నీ యొక్క వెలుగు కోసం ప్రభా మేము అనేకులకు ప్రకటించే వారిలాగా ఉండాలా ప్రభా దేవాచు ప్రభ మేము వెలగల మాతో పాటు ప్రభా కూడా వెలగల ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్క ఆత్మని సన్నిధికి రావాలా ప్రభా దేవ ఆత్మ రక్షణకి రావాలా ఏ ఆత్మ నశించుకోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మని నుంచి వారిని కాపాడండి ప్రభా ఏ శానిక స్తోత్రం నీకే వందనాలు తండ్రి దేవాయేస ప్రభా మరి ప్రతి ఒక్క బ్రదర్స్ న సిస్టర్స్ ని మీరు తీరించి ఆశ్వచ్చి తనింపండి ప్రభా దేవాసూ ప్రభా మరి ట్రైబల్ ఏరియాస్ కి ప్రభా మరి అన్న వాళ్ళ మీద శోత ప్రకటించడానికి వెళ్తున్నారు కదా ప్రభా మరి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ప్రభా నీ యొక్క హస్తం తోడించండి ప్రభా దివా ప్రతి ఒక్క ఆత్మరక్షలోకి రావాలా దేవాయసు ప్రభా వాళ్ళకు శక్తిని బలాన్ని దండి ప్రభా వాళ్ళు ఎక్కడైతే ప్రాంతంలో అడుగు పెడుతున్న ఆ ప్రాంతం వాళ్ళకు స్వాధీనం కావాలా ప్రభా దేవా సమాధానం కలగాలి ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా శ్రద్ధగా వినాల ప్రభా వాళ్ళ మంచులు మార్చుకోవాల రక్షణ తీసుకోవాలతో మీరు మాట్లాడిన ప్రభా ప్రతి ఒక్క బ్రదర్స్ ని దీవించి ఆశ్రయించే తనిపని ప్రభా వాళ్ళు రాకపోకలి అందు ప్రభా యొక్క అస్తం తోడించని ప్రభా దేవ నీకే స్తౌతం నీకే వినాలండి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించే తనింపిన ప్రభా అభిషేకించిన సేవలో వాడుకోండి ప్రభా దేవని యొక్క రాకడికి మంత్రిని సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాను తండ్రి ఆమె వాక్యం నటించి ప్రభావని పోతే విడిపించింది ఈ వాక్యం ప్రభావంభా ఒంకరి జనంలో జీ వాక్యం ప్రకటించాలి కార్యం చేయండి అనలియానికి ఈ లోకంలో తెగులు ఆపండి మీరు కారణం చేయండి తెగులు బట్టడం పైన తాకండి వాళ్ళు స్వస్పరించి పోషించండి మా దేశం దేశంలో స్వార్థ పోవాలా దేశంలో రక్షణ పొందాలా అలాగే నా దీవాన్ని ఏటీసీ ఆట రాకుండా సేవలో వాడబడాలా ముట్టం తాకండి కుటుంబంలో శాంతి సమాధానం దయచండి పరిశుద్ధ ఆత్మ నింపండి నా దీవాన్ని శ్రద్ధ అక్కడ పోతుండే అలాగే మనం ఎక్కడెక్కడ పోతున్నాం ప్రభా నీ ఆత్మ తరకాల కూలాల అనేక రక్షణ పొందాలా మీ తోడు వాడుకోమని మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండి లాక ఆమె ప్రైజ్లాడు సిస్టర్స్